కనుక ఆత్మ అణువు ఇచ్చాదిగా వాదించుకునేవాడు ఉదాహరణకి జైనులు జైనులు ఆత్మ మధ్యమ పరిమాణము గలదే అని వాదించారు జైనుడు మహావీరుడు కాదు మహావీరుడు పాపం ఆయన ఇలాంటి వాదాలలోకి వెళ్ళలేదు ఆయన చెప్పి లేదు ఆయన చెప్పాడు తర్వాత ఆత్మ అనువు అని ఆధునిక కాలంలో రామానుజ సిద్ధాంతం అనుయాయులు వీళ్ళందరూ కూడా బహుశా కూడా అలాగే చెప్తారనుకుంట అయితే రామానుజ సిద్ధాంత అనుయాయులు మార్గులు వాళ్ళని ఫిలాసఫర్స్ అనడం కంటే థియలాజియన్స్ అంటే ఇంకా సొగసుగా ఉంటుంది ఆ మాట వాళ్ళు పోపడతారు వాళ్ళు విన్నారంటే నన్ను ఈ పరంగా వాళ్ళు కొట్టేసినా కొట్టేస్తారు ఎందుకంటే మేము ఫిలాసఫర్స్ అని చెప్పుకోవటంలో ఒక గొప్ప పొలిటికల్ సైన్స్ వాణ్ణి నీలో సైన్స్ ఏమి ఉండరా అంటే కొడతాడు మీద కొడి అది పాలిటిక్స్ అది పాలిటిక్స్ అని వాళ్ళు ఎవరిని పేరు పెట్టుకున్నారు పొలిటికల్ సైన్స్ అని పేరు పెట్టుకున్నారు దానికి సైన్స్ అని పేరు పెట్టేపటికి దానికి ఒక గొప్పదనం వస్తుంది అలాగే దానికి ఫిలాసఫీ అని పేరు పెడితే గొప్పదనం వస్తుంది మతము అంటే కొంచెం గొప్పదనం అని అందుకోసం ఆ పద పదల్లో ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది పేరు అబో పేర్లు చాలా డేంజరస్ కాబట్టి ఈ రకంగా ఆత్మ యొక్క విశేషము అంటే దాని ధర్మమేది అణువాహత్త అని వాళ్ళు కలహించుకున్నారు వాదోపవాదములే పాపం వాళ్ళు కలలు కత్తులుతో కాదు అది యూరప్ తల నరకడం యూరప్ అది నా మాట విన్నాడా సరే సరే లేకపోతే నరకడమే కానీ ఇక్కడ కేవలము వాదించుకున్నారు కలహం ఎలు అంతేనా కలహము ఆత్మ గురించి తనస్వరు నేను గురించి ఇంకా ఉన్నాయి కలహాలు ఏమని ఈ నేను అంటే ఆత్మ ఇది జడమా అచిద్రూపమా లేక చేతనమా లేక రెండునా అని కూడా వాదించుకున్నారు జడమన్న వారు ఎవరు భక్తులు ప్రభాకరులు వైశేషికులు నైయాయికులు కొద్ది వాళ్ళు జడమని చెప్పారు వీళ్ళు నలుగుతారు చేతనమని ఎవళ్ళు అన్నారు మీమాంసకులు ఉత్తర మీమాంసకులు తర్వాత పూర్వమీమాంసకులు పూర్వమీమాంసకులు జడమని చెప్పారు చేతనం అని ఎవరన్నారు అంటే మేము ఉత్తర మీమాంసకులు అనగా వేదాంతులు తర్వాత యోగులు సాంక్షులు వీళ్ళందరూ ఆత్మచేతనము కొంత జడము కొంత చేతనము అన్నారు యోగులు ఓ కొంత ఓ అంశంలో జడము ఓ అంశంలో చేతనము అని ఇది దీన్ని గోపి అంటారు అంటే గోడ మీద పిల్లి అన్నారు అంటే ఇటు జడము అన్నప్పుడు జడము అంటే చేతనం అన్నప్పుడు చేతనం గోడ మీద కూర్చొని ఉండడం ఆధునిక కాలంలో రామానుజ సిద్ధాంతంలో ఇది చిత చిత్ చేతన జడముల యొక్క సమావేశము అని వాళ్ళు చెప్పారు అంటే ఆ ఇటు అటు కూడా కవర్ చేసుకుంటారు అలా చెప్పవచ్చారు ఇప్పుడు మీ స్వరూపంలో మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నేను గురించి చెప్తున్నాం మనం దేవుడి గురించి చెప్పట్లేదు నేను ఇదైన వెంటనే దేవుడి గురించి చెక్ చేస్తుంది నేను స్వరూపంలో అణు మధ్యమ మహత్పరిమాణములేవీ కూడా లేవు జడత్వం అనేది నేను ఎందు లేదు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుని మీరు నిర్ధారించుకోవచ్చు అదే సిద్ధాంతం వేదాంతలవి అదే సిద్ధాంతం ఇక్కడ ఈ తేడా ఎలా వచ్చిందని మీరు కనుక ఆలోచిస్తే చాలా చిత్రంగా ఉంటుంది మీరు ముందే భక్త భక్తుడు కుమారుల భట్టపాదులు ఆత్మ జడమని చెప్పినాడు అదే ఖాయము అని మీరు నిర్ధారించుకుంటే మీరు మీరు మీరు చూసుకోండి మీరు చేతలరు కదా అన్న మాట మీకు చెవి చెక్క పూర్వనిర్ధారణ దీన్ని పూర్వాగ్రహము అని అంటారు ప్రజుడిస్ అది మీ మీకు తత్వాన్ని అడ్డుపడిపోతుంది దాన్ని దాటి వెళ్ళడం కష్టం ఇంజేతన ఈ భక్తులు ఉంటారే పూర్వమీమాంసకులు వాళ్ళు ఆత్మ చేతనము అదే నువ్వు చూసుకోదా నీ స్వరూపం అంటే నేనేవిడు చూసుకునేది బట్టబాధులు చెప్పారు ఆత్మ జడమని కాబట్టి ఆత్మ జడము అంటాడు కూడా చూసుకోడు చూసుకోరా అంటే నేను చూడన్నా ఏమంటున్నావు ఏమనుకుంటున్నావు బట్టబాదులు చెప్పారు అంటే పాద పెడతాడు పాదంటే పూజీలు అని అంటారు బట్టబాదులు చెప్పాక మాట్లాడతావు అని కోపడతాడు అవకాశం వస్తే అక్కడి నుంచి తరివేస్తాడు కూడా అంతే తప్ప అలా చెప్పారు నువ్వు ఇలా అంటున్నావు నేను తన గురించి కదా మీమాంసంతా తన గురించి కదా తన గురించి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కూడా తను చూసుకోవచ్చు కదా తను చూసుకుని నేను జడుడనా చేతనుడనా అని విచారించుకుంటే అలా విచారించాలంటే ముందు భట్టపాదుల్ని పక్కన పెట్టాల్సి ఉంది భట్టపాదుల్ని పట్టుకుంటే ఇంకా విచారం ఉండదు అలా విచారం చేసినట్లయితే ఈ వాదాలన్నీ కూడా పోయి ఒకే ఒక సిద్ధాంతం ఎదుగుతుంది దాన్నే శంకరులు మనకి బోధిస్తూ ఉంటారు అది సంగతి ఆ పూట భోజనం అంతా పెట్టుకున్నావా ఏమిటండి వసేపు నాకు ఎవరు నాకు ఉత్తరం పైగా అంటే వ్యతిరేక బుద్ధితో కాదు పరిహాసం తప్పే ఉంది పరిహాసం చేయొచ్చు ఏముంది పరిహాసం లేకపోతే జీవితంలో శోభయే లేదు మంచిది ఇప్పుడు దానికి ప్రతిపదార్థం చేద్దాం ఇది అని ముక్టంటే పలికి అని అంటే ఏమని ఆత్మ అనువు మధ్యమ పరిమాణము లేదా మహత్తు అని ఉప్లా పలికి తద్విశేషేటు ఆత్మ యొక్క విశేషమునందైతే విశేషముంటే దాని ధర్మము దాని లక్షణము బహుధ అనేక ప్రకారములుగా కలహం కలహమును వ్యయు పొందిరి అనేక ప్రకారుగా కలహించుకున్నారు పుస్తకాలు రాసుకుంటా ఇలా పుస్తకాలు రాసుకోవడమే కలహించుకోవడం అంటే ఇప్పుడు అద్వైతాన్ని ఖండిస్తూ ఎవడో ఒక ఆయన ద్వైతమే సత్యము అంటూ ఏదో రాశాడు ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు అప్పుడు మధుసూదన సరస్వతి అనే మహా విద్వాంసుడు ఆయన రంగంలోకి దున్నికి ఈ ఖండంలో అన్ని తప్పు అద్వైతమే సిద్ధాంతము అని ఓ పుస్తకం ఒకటి ఆయన రాశాడు దాని ఆ మా గురువు చెప్పింది కాదంటావు నీ అద్వైతం కనిపించవు ద్వైతమే సత్యము అని అద్వైత సిద్ధిని ఖండిస్తూ న్యాయామృతము అని ఒక ఆ న్యాయామృతాన్ని ఖండిస్తూ న్యాయామృత ఖండనము అని గురైన అప్పై దీక్షితులు గారు మధ్వముఖమర్దనము అని ఒక పుస్తకం మధ్వచంద్రికా దూషణము అని ఇంకో పుస్తకం వచ్చింది ఈ రకంగా వాళ్ళను వీళ్ళు వీళ్ళను వాళ్ళు ఖండిస్తూ నిన్నటిదాకా పుస్తకాలు రాస్తూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో చదవడము ఆలోచించడము పుస్తకాలు వ్రాయడము మానేసి అభిషేకాలు నామాలు అడ్డబొట్లు పడి ఈ పని మానేసి అందరూ ఆ ఉన్నారు ఇప్పుడు ఎవరికి ఫిలాసఫీని చదివి ఓపిక ఆలోచించే తీరిక ఎవరికీ లేదు ఆలోచించే లక్షణాన్నే కోల్పోయినారు వీళ్ళు ఆలోచించడం మానేశారు వాళ్ళు ఆలోచించడం మానేశారు వీళ్ళేమో విగ్రహాలు పెట్టి అభిషేకాలు వీళ్లు చేసుకుంటున్నారు వీళ్ల మఠాల్లో వాళ్ళ మఠాల్లో రోజుకి రెండు రోజుకోసారి కళ్యాణాలు వాళ్ళంతసేపు కళ్యాణాలు ప్రసాదాలు అది వాళ్ళ లక్షణం శ్రీకృష్ణుడికి ముప్పై నిమిషాలకోసారి నైవేద్యం పెట్టాలి ఏమనుకుంటున్నారు ముప్పై నిమిషాలు గురువాయర్లో థర్టీ మినిట్స్ రేపటికి నైవేద్యం ఏమంటే థర్టీ మినిట్స్టప్పుడు ఒకసారి నైవేద్యం అంటే రోజుకి ఎన్ని నైవేద్యాలు వస్తాయి సుమారు ముప్పై ముప్పై నైవేద్యాలు వస్తాయి లేకపోతే కొన్ని పాతికి నైవేద్యాలు వస్తాయి వాటికి నైవేద్యాలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాయి అలా ఎందుకు పొద్దున్నోసారి సాయంకాలం దిగ్జుహోతి దిర్భుంటే రెండు సార్లు భోజనం చేస్తారు తప్ప పది భోజనం చేస్తారా అతి సార్లు అంటే అది సంప్రదాయం ఉంటాడు సంప్రదాయం ఉన్నదానికి అర్థమేంటి ఇప్పుడు మేము ఈ తరంలో మేం చేస్తున్నాం మా ముందు తరంలో అదే చేశారు అర్థం కాదండి అంతకు ముందు తనలో కూడా అలాగే చేసేవారట అని మీరు అన్నారు అంతే సంప్రదాయం ఉంట అది యోగ్యమా అయోగ్యమా పరిశీలించుకోనక్కర్లేదు అలాగా ఇటువంటి వాటిల్లో రోజుకి పాటికి నైవేద్యాలు ప్రతిరోజు కళ్యాణాలు అవి చేసుకుంటూ వీళ్లు కాలక్షేపం చేసుకున్నారు వీళ్ళకి ఫిలాసఫీ అక్కర్లేదు వాళ్ళకి ఫిలాసఫీ అక్కర్లేదు ఫిలాసఫీని మరచినారు ఫిలాసఫీ అంటే హౌ టు థింక్ థియాలజీ అంటే వాట్ టు థింక్ అథ మరియు అచిద్రూప ఆత్మజడస్వము చిూపస్వరూపము చిదిద్రూప చేతనజడములకలైక అని కూడా కలహం వ్యయు కలహించుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా అలాగే కలహించుకుంటూ పోయారు జీవతత్వాన్ని గురించి మీకు ఒక్క రహస్యం మీ స్వరూపం మీద మీరు ఏ విశేషాన్ని పెట్టవద్దు మీరు అను అనొద్దు మహత్ అనద్దు ఏవి జడమనద్దు మరొకటి అనద్దు అసలు మీద ఏ విశేషమో పెట్టకండి ఏ విశేషమో పెట్టవద్దు ఇప్పుడు ఆపహ నీరు నీరు అనండి నీరు నేను నీరు అనగానే ఏమిటి గంగనా కావేరినా అని అడిగాడు ఒక ఎందుకు అవిశేషం ఎందుకు ఏమి తేడా పడుతుంది ఆ విశేషం ఎందుకు గంగైనా ఒకటే కావేరి అయినా ఒకటే తర్వాత గంగా కావేరీ అయినవి మనం పెట్టుకున్న పేర్లు తప్ప వాస్తవంలో నీటి ఎందు అవిశేషం ఉన్నదా లేదుగా అదే నీరుగా నీటి యొందో ఆ విశేషము లేదు మనం పెట్టుకున్నటువంటి తేడా కాబట్టి మీరు ఓవర్ దానిలో విశేషం మీరు పెట్టద్దు అలాగే నేను ఓవర్ దానికి మీరు ఏ విశేషమో పెట్టద్దు అది అధిస్థిట్ నిర్విశేష ఆత్మ అది సత్యం ఆ సత్యాన్ని పట్టుకోలేకపోతే ఈ విశేషమా ఆ విశేషమా అంటూ ఆ విశేషముల గురించి కొట్లాడుకోవడమే మిగులుతుంది అది ఆపహ వేద ఋషులు ఆపహాను దర్శించారంట ఆపహాను దర్శించారు అంచేతనే మంత్రాలన్నీ ఆపహ ఆపోమయోమ ఆపహ ఓ జలములారాహినిశ్చయముగా ను కలిగించే విధుడు ఆ పోతన తా ఆ జలముడు ఊర్జే శరీరశక్తి కొరకు నిలబెట్టుగా ఇప్పుడు ఈ మంత్రాన్ని ఎక్కడ చదవాలి కృష్ణానదిలో చదవాలా గోదావరిలో చదవాలా గంగలో చదవాలా కావేరులో చదవాలా బాత్రూమ్ లోనైనా ఇదే మంత్రం ఎందుకంటే ఋషులు ఆపహ అన్నది వాళ్ళు అది పరమాత్మ అని తప్ప ఈ విశేషాలు ఏం పెట్టలేదు అలాగే ఆత్మ నేను విశేషాలు మీరేం పెట్టకండి విశేషాలు పెడితే నష్టం అంటే చూడండి మనం ఆడవలసిని పెట్టుకున్న విశేషాలను నవ్వుకుంటే నష్టమేం లేదు కానీ ఆ విశేషములను పట్టుకుని అసలు పరిచిపోతే నష్టం కాబట్టి ఈ ఆత్మ విషయంలో ఇది చేతనమా జడమా చేతన జడముల సమావేశమా అని కూడా వాళ్ళు కలహించుకున్నారు వాస్తవం ఏమిటంటే ఆత్మయందు ఏ అగడి లేవు అక్కడికి అయింది ఇంకా దాని మీద ఇంకో శ్లోకం ఉంది ఇంక పదార్థ సారీ స్వంపదార్థశోధన అయింది ఇంకా తత్పదార్థం దగ్గరికి రండి అంటే ఇంతవరకు నేను జీవుడని వాడినే అంట అనే తత్వాన్ని పరిశీలించినాను ఇప్పుడు జీవుడు అనగానే పుట్టాడు పోతాడని మీరు అలా మొదలు పెట్టకూడదు ఆ సందర్భం వేరు ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ ఇవన్నీ ఉంటాయే ఆ కాంటెస్ట్ వేరు ఆ పారడైజ్ వేరు ఈ పారాడైజ్ వేరు ఓకే సో ఆత్మ జీవుడు అని మన మాటవరస కన్నా అనుభవము అనుభూతి కానీ స్వరూపమును ఈ విధంగా నిర్విశేషముగా మనం తయారు చేసి మీరు మీరు అంటే ఎంత నిర్విశేషమో నేను అన్నది కూడా అట్టి నిర్విశేషం ఆ విధంగా అర్థం చేసుకోవాలి తర్వాత ఇంక ఈశ్వరుడు అనే మాట కలదు దీని మీద ఇక్కడ విద్యార్జు స్వామి సంగ్రహంలో శ్లోకాలు తక్కువ ఉన్నాయి విస్తారంలో చాలా శ్లోకాలున్నాయి వాటిల్లో చెప్పిన విషయాలు కూడా మీకు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే మీ ముందు ఆ శ్లోకాలు ఉండకపోవచ్చు కానీ నా ముందు ఉన్నాయి తర్వాత నాకు స్పీడ్ రీడింగ్ అలవాటు అని నేను మీకు మనవి చేసుకున్నాను ఆ శ్లోకం చూడగానే ఓహో ఇదిరా అని తెలుస్తూ ఉంటాం కాబట్టి ఏం చెప్పాడు అని మిమ్మల్ని అందరినీ అలా వెయిటింగ్ లో పెట్టి అలా చూసుకుంటూ అవసరం ఇలా తిప్పుతుండగానే ఓహో తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఆ విషయాలు కూడా మేము కొన్ని మీ ముందు ప్రస్తావిస్తా కాబట్టి జీవతత్వ నిరూపణమైనది ఇప్పుడు ఈశ్వరతత్వ నిరూపణలోకి వచ్చాం ఈశ్వరుడు అనగానేమి తెలుసుకోవాలి నువ్వు మాకేమీ చెప్పక్కర్లేదు ఈశ్వరుడు ఇలా ఉంటాడు ఆయన దత్తుడు ఆ గాడుగాపూర్ లో ఉన్నాడు ఆయన ఆయన పక్కన రెండు కుక్కలు కూడా ఉంటాయి అదే ఈశ్వరుడు నువ్వు మాకు ఏం చెప్పక్కర్లేదు మీరు అన్నట్లయితే ఇంకా నేను చెప్పిదేమి లేదు లేకపోతే ఆయన ఏమో అక్కడ ఆ దగ్గర ఇక్కడ హనుమతి క్షేత్రంలో ఉంటాడు అంత ఎస్తు ఉంటాడు అదేమిటి ఈ దెయ్యాలని వస్తే తోపుకు తోని ఒక్క కొట్టుకుంటాడు అంటే దెయ్యాలనే వదలిపోతాయి ఒంటికి శంగూరం పూసుకుంటాడు మా మెడలో వడలు వేసుకుంటాడు ఆ వడలు మనం తినొచ్చు ఇంకా నేనేం చెప్తాను వాట మీకు మీరు ఈశ్వరుణ్ణి ఆయనకి తినే పదార్థాలతో సహా మీ మేనత్వ కొడుకు కూడా అంత బాగా మీకు పరిచయం ఉంటూ ఉండే ఇంకా మేనత్వ కొడుకు గురించి కూడా మీకు తెలియని జలక్లు ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో కానీ వాడు మీకు తెలియకుండా ఇవేనా చేస్తుంటే మీకు మీకు తెలియకుండానే మిగిలిపోతారు కానీ ఈశ్వరుడు గురించి మీకు తెలియదంటూ ఏమి ఆయన భోజనం ఎలా చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఏమి తింటాడు ఆయనకు రుచులు ఏమి ఉన్నాయి ఏమిటి రుచులు ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు ఏ ఏ భార్యలతో ఎలా ఉంటాడు భార్య కోపం చేస్తే ఏం చేస్తాడు మీకు కష్టమయ్య మీకు తెలియదు గురించి మిమ్మల్ని చూస్తే ఏడవాలో తెలియట్లేదు నవ్వాలో తెలియట్లేదు అదే ఈశ్వరుణ్ణి పద్ధతి ఈశ్వరుణ్ణి తెలుసుకునే పద్ధతి అదే అంతటి పూర్వాగ్రహము పెట్టేసుకుంటే ఇంకా మీకు విచారమే ఉంటుందండి కాబట్టి మన ఇంటికి మీరు పెద్దలు మీరు చెప్తే నేను ముందుకు నేను కుర్రాన్ని సో ఈశ్వర విచారం చేద్దామంటారా వద్దంటారా మరైతే అవన్నీ మీరు పక్కన పెట్టడానికి అంగీకారమేనా కొద్దిసేపే ఆ తర్వాత నా దారిణ్య పోతానాయన ఈశ్వర విచారాన్ని మొదలు పెడుతున్నారు చిత్సన్నిధౌ ప్రకృతేయా మరం బృవతే యోగా సజీవే పరస్ అదేనా తర్వాత శ్లోకం ఆ ఈశ్వరుడు గురించి యోగులు ఇలా చెప్పారు యోగులు చెప్పిన మాటతో మొదలు పెట్టారు విచారం తర్వాత ఇంకా చాలా చెప్పినవి వస్తున్నాయి యోగులు ఏమన్నారంటే చుడు నువ్వు చేతనుడము చివ్ చేతనుడము నీ చుట్టూ ఏముంది ప్రకృతి ఉన్నది నువ్వుంటేనే ప్రకృతి ఉంటుంది నువ్వు లేకపోతే ప్రకృతి ఉండదు నీకు తెలియాలి నేను తెలుస్తూ ఉండాలి కదా కాబట్టి నీ సన్నిధిలో నీవు అలా నిలిచి చిద్దురూపుడవై ఉండగా నీ సన్నిధిలో ఈ ప్రకృతి ముందుకే సాగిపోతుంది ప్రకృతి అంటే ఏమిటి పృథివీ మేటర్ మేటర్ లో కదా ఆపహ వాయు అగ్ని ఆకాశ ఇది ఇది ప్రకృతి ఈ ప్రకృతి అంటే చలివిడి ముద్దలాగా ఒక తోట కూర్చుని అని అనుకోకూడదు వాయువు అది కూర్చునుందా కదులుతుందా అలాగే ఆకాశం వ్యాపించి ఉన్నది కాబట్టి కదలడం కుదరదు కదలడం లేని కుదురుతుంది ఒక తోట ఉండి ఇంకో చోట లేని దానికి అంతటా వ్యాపించున్న దానికి కథలుట ఉండదు ఓకే వాయువు కదులుతూ అగ్ని కదులుతూ ఉంటుంది ఎందుకంటే మీరు అక్కడ పోయి నిప్పులు వేశారనుకోండి ఐదు నిమిషాలకి కొంచెం దూరం దగ్గర మీకు వేడి తగులుతుంది అంటే ఆ వేడి అక్కడ బయలుదేరి మీ దాకా వచ్చింది అన్నమాట ద్వారా వచ్చినా ఎలా వచ్చినా మొత్తానికి వేడి ప్రవహించింది కదా వేడి యొక్క ప్రవాహ ప్రవాహం అనికే కన్వెక్షన్ అంటే ఆ ప్రవహించే కరెంట్స్ కూడా ఉంటాయి ఆ తరంగా తరంగములుగా వేడి ప్రవహిస్తుంది నీళ్లు ప్రవహిస్తాయి మట్టి కూడా ఇట్నించటో అట్నించటో అలా కదులుతూనే భూమి కదులుతూ ఉంటుందండి అది అప్పుడు మాట చంద్రుడు భూమి చుట్టూ తిరిగాడు చంద్రుడు సూర్యుడు చుట్టూ తిరిగాడు భూమి నీ చుట్టూ తిరిగాను లేరు అని మాట నాగేశ్వరరావు గారు ఎవరో కవి అలా రాసేవాడు బాగా వసే కవి ఆత్రేయ నారాయణ రెడ్డి మొదలైన మహాకవులు రాసేవారు ఆ రోజుల్లో పాటలు అవి సినిమా పాటల్లాగా ఉండేవి కావు కావ్యములా అన్నట్టుంది వాటిని చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించేవారు ఈ రోజుల్లో సినిమా పాటలు ఎవరికి కావాలి దాంతో ఏముంటుంది అప్పట్లో సినిమా పాటలు చిన్న పుస్తకం కింద ప్రచురించేవాళ్ళం ఒక పుస్తకం ఖరీదు బేడ ఉండేది బేడ ఆ బేడ దొరక్క మేము ఆ పుస్తకాన్ని ఎవరిలో కొనుక్కున్న పుస్తకాన్ని చూసి సంతోషించేవాళ్ళం బేడ దొరక్క చేతిలో బేడ లేక చేతిలో బేడ ఉన్నట్లయితే ఆ పుస్తకం కూడా ఒకప్పుడు ఎవరైందంటే ఓ సినిమా వచ్చింది ఆ సినిమాలో పాట ఉంది మూడు పాట ఆ పాట విని సాహిత్యాన్ని ఆస్వాదించినాము కానీ ఎవడో చెప్పాడు అది అత్రేయ పాట ఈ పాట ఇంకా రెండు చరణాలు ఉన్నాయి అత్రేయ ఒరిజినల్ రాసిన దాంట్లోనూ సినిమాలో మాత్రం ఆ రెండు చరణాలు కట్ చేసి మూడే పెట్టుకున్నారు ఎవడో చెప్పారు ఆ రెండు చరణాలు బేడ పుస్తకంలో ఆ బేడా కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆ బేడా సంపాదించి ఆ పుస్తకం కొని ఆ చరణాలు చదివి మంచి అద్భుతమైన పాఠం క్షిణలపై చిత్రాలు నిర్మించినారు మనవాళ్ళు పృథివీకే అందాలు దిద్దిినారు అత్యక్షణారు చాలా గొప్ప కవితలు అస్సు కవిత్వాన్ని ఆస్వాదించేటువంటి హృదయం కూడా ఉండాలి కేవలం డబ్బులు లెక్క పెట్టుకోవడమే చేతనే ఊరుకుంటే అలా కాకుండా అస్సలు ఈ ప్రకృతి ఈ ప్రకృతి అలా కదులుతూ ఉంటుంది అయితే ప్రకృతి అలా చిత్తు అంటే మీరే చిత్తు యొక్క సన్నిధిలో కదులుతూ ఉంటుంది ఈ కదిలే ప్రకృతిని ఈ విధంగా కదులు అని నియమించే వాళ్ళు దానికి ఏదైనా ఉందా అయితే గుడ్డివాణి చేతి రాయి వాళ్ళే ఉన్నదా గుడ్డివాడు రాయి విసిరేడు అనుకున్నది ఎటు పడుతుందో తెలుసు ఓసారి నేను వాలీబాల్ ఆడాను నా మొహం నాకు వాలీబాల్ ఏమిటి అలా అవతల కోట దాన్ని వేయాలి వాళ్ళు ఇటు పోతుంది అనుకుంటే అది అటుపోయింది సో వాళ్ళు అనేవారు ఏమిటో నువ్వు చూస్తున్నది ఇటు నువ్వు బంతి అటుపోతుంది ఏమిటి అనేవాడు అంటే మనకి ఆ దెబ్బ వేయటం కూడా సరిగ్గా చేతకాదు సో గుడ్డివాడి చేతి ఎటు పోతుందో ఎవరికి ఆ రకంగా ఈ ప్రకృతి పిచ్చివాడి చేతి రాయువలేక గుడివాడి చేతి రాయువలే ఎటువంటి పోతుందా లేక ఒక నియమితమైన పద్ధతిలో నడుస్తుందా నియమితమైన పద్ధతిలో నడుస్తుంద నియమించేవాడు ఎవడో ఉండాలి ఉండాలి ఆ ఉండి ఆ నియమించే వాడికి పేరు పెడతాము నేను ఒక నాస్తిక మహాశైర్తో మాట్లాడే అవకాశం దాకా నేను అన్నాను దేర్ ఈస్ ఎర్ పవర్ అండ్ దట్ పవర్ ఈస్ కమాండింగ్ ఎవరి ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్ అణువు దగ్గర నుంచి నక్షత్రములు గెలక్సీల వరకు ఒక మహాశక్తి దీన్ని నడిపిస్తుంది అదే మన ఉండి మన కంటికి చూపును చెవులకు వినిపిని ప్రసాదిస్తూ ఈ మాట లైకి మీకు ఏమైనా అభ్యంతరం ఉన్నదా అని నేను అడిగాను అంటే అతను చాలా ఆలోచించాడు ఆలోచించి వై యూ సే దవర్ వై గట్ వన్ వై నాట్ మెనీ పవర్స్ అన్నాడు అంటే నేను చూడు మేటర్ అనేక రూపాలుగా కనపడ్డా మేటర్ ఈజ్ వన్ అని సైంటిస్టులందరూ అడిగే పిలిపించారు అలాగే ఎనర్జీ అనేక రూపాలుగా కనపడ్డా ఎనర్జీ ఫండమెంటల్ ఇట్ ఈ సైన్స్ లో అంగీకరించిన విషయమే అలాగే ఈ ప్రకృతిని ప్రకృతి అంటే మ్యాటర్ అన్న ఎనర్జీ కలిస్తుంట అది ప్రకృతి ఎందుకంటే పదార్థము కదలిక పదార్థము అంటే మ్యాటరు ఎనర్జీ అంటే కదలిక ఆ రెండింటినీ కలిపి నియమించే ఒక మహాశక్తి అది జడమా చేతనమా అంటే అది జడమవడానికి వీలు లేదు అది జడమైతే ఈ ఎనర్జీలో కలిసిపోతుంది దీంట్లో భాగం అవుతుంది మన కళ్ళ ముందున్న జడ శక్తిని నియంత్రించేది చేతనమై కాదు జడమే అంటే వాళ్ళు నాస్తికులు చారుమాకులు లోకాయుతులు వాళ్ళు అలాగే ఉంటారు అది కూడా జడమే అని తానే నిర్వహించబడుతోంది వేరే చేతన శక్తి ఏమీ అక్కర్లేదు వాళ్ళు చైతన్యాన్ని ఒప్పుకో ఒక శక్తి మహాశక్తి తెలివైనది తెలివైనదా లేకపోతే తెలివి గలది లేదా తెలివి అయినది ఒక శక్తి మహాశక్తి అది దీన్నంత శాసిస్తోంది దాని అదుపాజ్ఞలలోనే ఈ జగత్ అంతా జగత్తు మాత్రమే కాదు ఈ దేహము ఇంద్రియము గుండె రక్తం ప్రసరిస్తోంది మనం తిన్న ఆహారం అరుగుతోంది ఆ శక్తి యొక్క అదుపాజ్ఞలలోనే ఇదంతా నడుస్తోంది ఈ విధంగా వ్యాఖ్యానించడంలో మీకేమన్నా అభ్యంతరమా మీకేమన్నా అబ్జెక్షన్ ఉంది అబ్జెక్షన్ ఉంటే చెప్పండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఎదుటి వాడు చెప్పదలుచుకున్నది మనం తెలుసుకోవాలి ఉంటే వాడిని డిస్మిస్ చేస్తే ఏమైనట్టు మీరు అందరినీ డిస్మిస్ చేస్తే మీ అంధ మీ అంధకోపంలో మీరు మిగిలి ఉంటారు మండూకంలాగా మీ యజ్ఞానంలోనే మీరు ఉంటారు ఎవరిని డిస్మిస్ చేయొద్దు అందరినీ ఆహ్వానించాలి అదే మీరు చెప్పండి అని ప్రోత్సహించాలి ఏదైనా తేడా ఉంటే మనం వారికి పై మాట చెప్పాలి వారి హృదయంలో ఉండే భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది మీమాంసకులు అలా నేను అడిగాను అయితే ఆయన ఎందుకంటే ఎస్ అన్నాడంటే ఆ శక్తికే ఈశ్వరుడు పేరు నువ్వు అనడానికి ఎలా ఎలా నువ్వు నువ్వు అనడానికి సంభవం అగ అవటలేదు మన వాళ్ళు ఋషులు ఈశ్వరుణ్ణి ఆ విధంగా వాళ్ళు భావన చేసినారు ఎంత గొప్పగా భావన చేశారో చూడండి ఎంత గొప్ప భావన అంటే ఆ ఈశ్వర శబ్దమే ఆ భావన నుంచి పుట్టింది ముందు శబ్దం వచ్చిన తర్వాత భావన రాదు కూడా భావన నుంచి శబ్దం పుడుతుంది ముందు ఈశ్వరుడు అని తయారు చేసేసి ఈశ్వరుడు అని పేరు పెట్టేసి ఆ తర్వాత మనందరం పూజ అలాగుండదు ముందు భావన యన్ మనసా మనుతే తద్వాచా వదతి కరోతి అది సీక్వెన్స్ భావన శబ్దము చేష్ట అది కాబట్టి ఆ భావన నుండి ఈశ్వర శబ్దం నిజానికి ఉపనిషత్తులో ఈస్ట్ అనే పుట్టింది ఉపనిషత్తు వర పెచ్చలేదు వర పానీ వచ్చాక వచ్చి ప్రత్యయం వరచ్ అనే ప్రత్యయం ఉపనిషత్తు అయితే ఈస్ట్ ఈస్ట్ శబ్దం ప్రథమా యకవచనం ఈట్ శబ్దం ఈస్ట్ షకారాంత శబ్దం విస్ట్ లాగా విస్ట్ శబ్దం విత్ విషౌ విషం ఈశ ఈ కాబట్టి శబ్దం ఈష్ వచ్చింది ఆ ఈష్ అన్న తర్వాత దానికి వర జోడించాలి ఎలాగంటే ఆత్మ అన్న తర్వాత పరమాత్మ జోడించాలి పరమా జోడించారు ద్వైతులు అన్నారు ఆత్మ వేరు పరమాత్మ వేరు అన్నారు అంటే మహాత్ముడు అడిగాడు మధురము పరమ మధురము ఒకటేనా వేరా అని అడిగాడు ఇప్పుడు గుర్రము గాడిగా వేరు వేరు కదా ఆత్మ పరమాత్మ ఆ విధంగా వేరా అంటే అవునుంది ఇప్పుడు గాడిగా గుర్రము ఎలాగో ఆత్మ పరమాత్మ అలాగే అంటే మధురము పరమ మధురము రెండు వేరు వేరే ఒకట ఒకటే మధురము అంటే తీయని ఆ తీయదనమే పరాకాష్ఠకి చేరినప్పుడు పరమ మధురము అని అంటారు అంటే తప్ప మధురము తీయనిది పరమ తీయనిది కంటే భిన్నమైనది అని అర్థం చెప్పచ్చా పేదార్థం కాదు భిన్నమనే అర్థం రాదు అలాగే ఈ అన్నదానికి ఈశ్వర అన్నదానికి ఒకే అర్థం ఉంటుంది కాబట్టి ఆ ఒక మహాశక్తి కాలదు మీరు భావన చేయడానికి కూడా మీరు భావన చేయండి ఒక రూపాన్ని భావన చేయండి సపోజ్ వైకుంఠంలో ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన కుట్టింటాడు మామూలు క్రిస్టియన్ మిథాలజీలో అయితే ఓల్డ్ మ్యాన్ అనే పేరు మిథాలజీలో దేవుడికి ఓల్డ్ మ్యాన్ అనిపేరు ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడ వాళ్ళ బొమ్మల్లో కూడా ఆ మైకేల్ ఎన్జిలో మొదలైన బొమ్మల్లో ఆ ఓల్డ్ మ్యాన్ ఒక ఆయన ఉంటాడు గడ్డ నేను అడిగాను ఏమిటండి ఆ ఓల్డ్ మ్యాన్ ఏమన్నా దేవుడు ఏం చెప్పారు అనేది దేవుడు ఓల్డ్ మ్యాన్ అంటే అవును దేవుడు ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఓల్డర్ మ్యాన్ అంటే యూనివర్స్ హౌ టు రిప్రజెంట్ ఎన్ ఓల్డ్ మ్యాన్ కొంచెం తెల్లటి చుట్టూ తెల్లటి గడ్డము పెట్టి తెల్లటి కండుగా కప్పి ఒక ఆయన్ని మేఘాల్లో కూర్చోబెడతాడు అది దేవుడు అంటాడు జగత్తు ఉంటుంది ఓ పూజలు ఉంటాడు వాడు ఎక్స్ప్లా చేస్తూ ఉంటాడు అది న్యూరల్ న్యూరల్ గురించి చేశాను నేను సో నేననేది మీరు ఈశ్వరుడు అంటే మీరు భావన చేయాలి ఈశ్వరుని భావన చేయాలి లేకపోతే ఈశ్వరుణ్ణి భావన చేయలేదు అనుకోండి మీరేం చేస్తారు సంసారాన్ని భావన చేస్తారు సంసారం ఉంటే భావన చేస్తారు మీకున్న డబ్బుని భావన చేస్తారు లేదా మీకున్న బంగారం భావన చేస్తారు మీకుండే సామాగ్రి భోగ సామాగ్రిని భావన చేస్తారు లేకపోతే కొడుకులు కోడళ్ళు మనవళ్లు దాన్ని భావన చేస్తూ కూర్చుంటారు మీరు ఎంత అధికంగా భావన చేస్తే అంత అధికంగా దాంట్లో మీరు చిక్కుకుని చాలా సంసార బంధాన్ని దుఃఖాన్ని అనుభవిస్తారు వాటిని భావన చేయకూడదు వాటి గురించి చేయాల్సిన చేష్ట ఏదో ఉంటుంది ఆ చేష్టయటం దండం పెడుతూ ఉండడమే తప్ప వాళ్ళు భావన చేస్తూ కూర్చోకూడదు కాబట్టి సంసారాన్ని ఏం భావన చేస్తారు సంసారానికి మన తరఫు నుంచి చేయాల్సిన చేష్ట ఉంటుంది ఆ చేష్ట భావన చేయడం అనవసరం అది నిత్యా దాన్ని భావన చేస్తారు కాబట్టి మీరేం భావన చేయాలి ఈశ్వరుణ్ణి భావన చేయాలి ఈశ్వరుణ్ణి ఎలా భావన చేస్తారు ద ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ అని దట్ ఈజ్ క్రిస్టియన్ మెథలాజికల్ ఎక్స్ప్రెషన్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ అక్కడ క్లౌడ్స్ ఉంటాయి ఆ బొమ్మలో అలా భావన చేద్దాం అనుకుంటున్నారా చేరిపోయి తప్ప భావన చేస్తారా లేక ఒక మహాశక్తి చేతన శక్తి అని చిక్తి అంటారు ఆ చిక్తి ఈ జగత్తునంత శాసిస్తోంది పృథివిని జగత్త అంటే గంట నుంచి అలా మొదలు పెట్టకల్లా జగత్తంటే పృథివీని చెప్తే వాయువాకాశ్రములను శాసిస్తున్నది చిక్తి ఎలా శాసిస్తోందో మీకు నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలని కూడా నాకు అనిపిస్తుంది సాధనాలు లేవు కాబట్టి ఊరుకుంటున్నాను ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతాడంటే ఆ శాసనం వల్లనే తిరుగుతాం సో వాట్ ఎవర్ అదే ఈ దేహము లోపల ఉండి చక్షుషక్షు శ్రోత్రస్సు శ్రోత్రం మనసో మనహ వాచోహ వాచం ప్రాణస్థం ప్రాణ ఏ భావన బాగుండీ ఆ భావన సరిపడదా లేకపోతే ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ గానే ఉండాలా మీరు మీలో మీరు ఆలోచించిన అది చెప్పండి ఓల్డ్ మ్యాన్ ఇంది క్లౌడ్స్ లాగా భావన చేస్తే మీకు అనుకూలంగా ఉందా అంతర్యాన్ని సర్వాంతర్యాన్ని బయట లోపల శాసిస్తూ ఉన్నటువంటి ఒక మహాశక్తి అని భావన చేస్తే మీకు ఏది అదు అనుకూలంగా ఉంది భావనకి ఉండవదే అనుకూలంగా ఓల్డ్ మ్యాన్ ఇంది క్లౌడ్స్ మీరు భావన చేస్తే జుట్టు భావన చేస్తే ముక్కు పోతుంది ముక్కు భావన చేస్తే కంఠం పోతుంది ఒక మహాశక్తి సర్వవ్యాపకము లోపల బయట ఈ చూపును అదే శాసిస్తోంది ఈ వినిపిడను అదే శాసిస్తోంది ఈ వాయువును అదే శాసిస్తోంది చంద్రులను అదే శాసిస్తోంది ఎంత బాగుంది భావన వైదిక ఋషుల వల్ల భావన చేశారు భేషాస్మాత స్వమతే ఇత్యాది అద్భుతంగా భావన చేశారు ఆ భావన మీకు ఆకారం అక్కర్లేదు ఇంతలా ఎందుకు చెప్పారంటే ఆకారం అక్కర్లేకపోతే భావన చేయటం కుదరదు అనే ఒక పిచ్చి వాదము గలదు అది పెద్ద లోతుగా ఆలోచించి చెప్పిన మాట కాదది ఊరికే సూపర్ ఫిషియల్ గా చెప్పిన మాట అది కూడా ఎలా చెప్పారో తెలిసిన ఒక రకమైన కాండస్టెండింగ్ యాటిట్యూడ్తో చెప్పారు నువ్వు వీళ్ళు అలగా జనమయ్యా వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ ముఖాన్ని బొమ్మ పారేస్తే ఆ బొమ్మని వాళ్ళు పూజించుకుంటూ కూర్చుంటారు అనే ఒక కాండర్స్టెండింగ్ యాటిట్యూడ్ తో చెప్పారు తప్ప వాడికి భావన చేసి శక్తి కలదేమో నీకేం తెలుసు ఏమని చెప్పి చూస్తే వాడికి భావన చేయగలుగుతాడో చేయలేడో అర్థమో పిల్లలు అద్భుతంగా భావన చేయగలుగుతారు చెప్పి కూడా వాళ్ళ ముందే మీరు వాళ్ళ అయోగ్యులు నిర్ధారణ చేసి వాళ్ళకి చాలే ఒక కాండర్స్టెండింగ్ యాటిట్యూడ్ తోటి ప్రవర్తించటము సరికాదు కాబట్టి యోగులు ఆ విధంగా ఈశ్వరుణ్ణి భావన చేస్తున్నారు బాగుంది ఆ భావన చాలా అందంగా ఉంది అందాము పదక్షేదం చిత్సన్నిధ ప్రవృత్తమతం ఈశ్వరం బ్రువతే యోగా సహ జీవే్య పరత్సన్నిధౌ చైతన్యము యొక్క సన్నిధానమునందుచుండే ప్రకృతికి హీనిశ్చయముగా నియామకం నియమించే తత్వమును యోగుశ్వరం ఈశ్వరునిగా మృగతే చెప్పుచున్నారు సహా ఈశ్వరుడు జీవేభ్య పరిచ్ఛిన్నులైన జీవుల కంటే పరహ ఉత్కృష్ణుడు అని విస్తృత చెప్పబడను కాబట్టి ముందు జీవతత్వాన్ని చెప్పి జీవులు అనేకము అని తాత్కాలికంగా స్వీకరించి ఇప్పుడు ఈశ్వరతత్వాన్ని చెప్పి ఈ జీవుల కంటే ఈశ్వరుడు గొప్పవాడు అని చెప్తారు తర్వాత ఈశ్వరుణ్ణి శోధన చేస్తారు ఇ పూర్తయ్యేపటికి ఒక సందర్భంలో ఈశ్వరుడు జీవుల కంటే నేను చెప్పినా స్వరూపంలో జీవుడికి ఈశ్వరుడికి భేదము లేదు అని అవుతు చేస్తాను నేను ఒక్క మాట చెప్పేసి ఈ నాట్య క్లాస్ ముగిస్తాము బుధవారం నాడు ఈశ్వర్ అని రూపణాన్ని మనం మరికొంత కొనసాగిద్దాము మీరు పెద్దలు ఆలోచించండి నేను ఇక్కడ ఈశ్వరుడు ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ అక్కడెక్కడో పైన ఉన్నాడు నేను అయోగ్యుడను అభాగ్యుడను పాపిని ఎందుకు నా పని నేను చేసుకోలేను ఆ పై నన్ను ముందుకు నన్ను వాడు రక్షిస్తూ ఉండాలి ఆయన ఆ క్లౌడ్స్ లో ఉన్నాడే ఆయన మహాశక్తిమంతుడు దయామయుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఆయన తలుపుకుంటే నా పని ఆయనకు పెద్ద విషయమే కాదు ఇది భావన ఈ భావనలో మీకు ఆత్మవిశ్వాసం కొల్లగొట్టబడుతుంది ఉండదు ఆత్మవిశ్వాసం ఎన్ని మిగలదు నేను దాసుడను అయోగ్యుడను అభాగ్యుడను పాపిని అన్నవాడికి ఇంకా ఆత్మవిశ్వాసం ఏం మిగులుతుంది అంతా ఆ పైవాడే చేస్తా చెయ్యాలి నాకు నన్ను నేను పైకి తీసుకోలేను ఉద్ధరించుకోలేను ఆ పైవాడు లాక్కపోతే నేను మునిగిపోతాను ఎందుకంటే నేనెందుకు పనికి రాని వాడను ఇది భక్తి ఒక రకం భక్తి ఇంకొక రకం ఈశ్వరుడు అపరిచ్ఛిన్నుడు అనంతుడు అన ఇప్పుడు కూడా మీకు రహస్య ఒక లా ఏమిటంటే అనంతమైన తత్వము సర్వం వ్యాపి అయి ఉంటుంది అది ఒక చోట ఉండి ఇంకో చోట ఉండకపోతే దాన్ని అనంతుడు అని అనది పరిచ్ఛిన్నం మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ కింద కాదు అది సర్వం తత్వం అపరిచ్ఛిన్నం ఈశ్వరుడు పరిచ్ఛన్నుడా అపరిచ్ఛిన్నుడా అపరిచ్ఛినుడు అపరిచ్ఛిన్నుడు అంటే కోల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్ అవ్వడానికి వ్యాపించి ఉండాలి ఈశ్వరుడు సర్వ వ్యాపకుడు నా చుట్టూ ఉండే ప్రకృతిని ఆయనే నియమిస్తూ ఉన్నాడు నా లోపల ఉండేటువంటి ఇంద్రియములను మనస్సును కూడా ఆ పరమాత్మ యొక్క శక్తియే శాసిస్తూ ఉన్నది ఆ పరమాత్మ శక్తి నాకు అందుబాటులో ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్నది నేను ఆ శక్తిని భావన చేసి ఆ శక్తి చే ప్రేరితుడనై ఆ శక్తి నుండి స్ఫూర్తిని పొంది నేను ముందుకు అడుగు వేయగలుగుతున్నాను ఎందుకంటే ఆ శక్తియే నన్ను నడిపిస్తోంది ఇది ఇంకొక భావన ఈ రెండవ భావనలో ఆత్మవిశ్వాసము ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది మీరు చక్కటి గొప్ప దృఢమైన విశ్వాసంతో మీరు ఎందుకు అడుగు ఇది భక్తి కాదా ఇది భక్తి కాదంటారా భక్తి అంటే మొదటిదే నా భక్తి ఈ రెండవది భక్తి కాదా ఈ ద్వైతులు మనకేమంటారంటే రెండవది అసలు నువ్వు అనద్వసలు దాన్ని నువ్వు ఆలోచించను కూడా వద్దు మొదటిదే పట్టుకో అని చెప్తారు అద్వైతులు ఏమని చెప్తారంటే మొదటిది పట్టుకున్న ఎంతకాలం పట్టుకున్నావురా ఈ రెండో దాన్ని గురించి ఆలోచించు సర్వవ్యాముడైన ఈశ్వరుడు నా లోపల ఉండి నన్ను ముందుకు అడుగు వేయిస్తున్నాడు నేను వేయటం లేదు అడుగు ఆ ఈశ్వరుడు వేయిస్తున్నాడు అనేప్పటికీ మీకు ఆ ఈశ్వర శక్తి అంతా మీ స్వంతమైనది ఈశ్వరునికి మీకు మధ్యలో దేశం దృష్ట్యా కానీ కాలం దృష్ట్యా కానీ అడ్డు ఏదీ లేదు ఆత్మవిశ్వాసంతో దానికి ఈశ్వర భక్తియే ఆత్మవిశ్వాసం అవుతుంది దాంతో మీరు ముందుకు అడుగు వేస్తారు ఇది అద్వైతం ఇది మీకు భక్తి కాది అని మిమ్మల్ని నమ్మించబోను తాను కాబట్టి అద్వైతం అంటే అది భక్తికి విరుద్ధమని భక్తి అంటే ఇందాక ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ నేను పాపిని అంటేనే భక్తి అవుతుందని ఈ రకమైన ధోరణి అది ఫిలసాఫీకి విరుద్ధం కాబట్టి ఆత్మిక విచార దృష్ట్యా ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని మనం మరింత వ్యాఖ్యానం చేసుకుందాము